కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమా కనికరం కలిగిన మా ప్రియాపరలోక తండ్రి జీవము కలిగిన ప్రభా సర్వశక్తివంతుడ సర్వాధికారి కృపామాయడ తేజమ్మాయడా డబులవర్ణుడ గొప్ప దేవామికు ఎంతమంది స్థుతులు తండ్రి ఆకాశం మహాకాశంలో పట్టచారని గొప్ప దేవుడవు అది సంభూతుడము అండ్ నిన్న నీడు నిరంతరం మారని మార్పు చెందని ఏక్రిత ఉన్న దేవామికు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఈ నుంచి ఇంతవరకు నా తండ్రి మీ ఉచితమైన కృపతో మీ అపారమైనటువంటి ప్రేమ కనికరములతో ప్రభు మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడుతూస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఏ అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా తండ్రి మమ్మల్ని సజీవలంగా ఉంచి రాత్రికాల సమయంలో ప్రభు ఈ సన్నిధిలో చేరి నేను స్థుతించటకు నేనా ప్రభావ నీ స్వరం వినటకు నీకు మొర పెట్టుకున్నటకు మీరు ఇచ్చినీకు అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి మా కొరకు బలియాగమైన దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రభావ తండ్రి మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామను కూడు ఉంటే అక్కడ ఉంటారన్న గొప్పదేవుడు ప్రభావ ఇదిగో తండ్రి ఆన్లైన్ మీటింగ్ లో మీ నామను బట్టి తండ్రి మేమంతా కూడుకొని ఉన్నాం ప్రభావ తండ్రి మా మధ్యలో మీరు ఉండండి పాటల్లోను వాక్యంలోను ప్రభా విజ్ఞాపంలోను మీరు మాకు తోడుగా ఉండండి ప్రతిదీ తండ్రి మీకు ఇష్టానుసారంగా మీ చిత్తానుసారంగా జరిగించటకు సహాయపడండి తండ్రి నా ప్రభా పాటల పాటలోను వాక్యంలోను ప్రభా ప్రతి ఒక్కలోనూ సహాయం చేయండి నా ప్రభా బలపరచండి అభిషేకించి మీ వాక్యం ధర మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రం తండ్రి మీతో రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరే నేను పొరపెట్టి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవ మీటింగ్ అంతటినీ కూడా ప్రభావ మా ప్రభావ మీరే ఆది అంత అధ్యక్షత నడిపించమని మీ కృప మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రతి తండ్రి మీ వాక్యం విని నా ప్రభావ దాన్ని తగినట్లుగా జీవించడానికి సహాయం చేయమని ప్రభావ మీరే నైనా మీ కృపను మీ ఆడదాను మాకు తోడుగా ఉంచమని మీకెస్తుంది మహిమా ఘనతా ప్రభావం చెల్లించుకుంటున్నారు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నామే ఏహోరువాదు దేవుడు నా మంచి కాకొల తలెదు ఆరాధ ఓ ఆరాధనాస్తునా ఆరాధణ ఓ ఆరాధనాస్తునా పరినా గూనా పరి పుల తలూ ఆరాధనా ఓ ఆరాధనా నికే ఆరాధనా ఓ ఆరాధనాస్తునాకే పాచి కల నుజేసి నన్ను పోషించు శాంతిచలూల చనమి దాహము తీరు దేసి Nannu poshi shi shu nuu. Chanti jela mula chantha nadi tti Dhaha muti sju nuu. Nini namaam batti niti margamu lho Nannu nari piti shu nuu. Nini namaam batti niti margamu lho Nannu nari piti shu nuu. రాధనా ఓ ఆరాధనా స్నానికే శత్రు బులా నాకు భోజనము సీద పడ ూనతో నాత అంటియు అభిషేం చే స్థితివీగుతానోజనము శీద్రచితివీ నూనతో నాతల అంటియు అభిషేకం చేతివీ నైవ్రతూనములు కృపాశ్రే మముల వెంటనే ఇవచ్చును జరికాలమునే ఏ గో వా మందిరంలో నివాసము చేసేదను ఆరాధన ఓ ఆరాధనా స్థుతి ఆరాధనానికి ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికి నా మంచికా పరిణా కుదు ఏదే గురునా పరినా ఆరాధనా ఓ ఆరాధనా స్తురాధనా ఆరాధనా O! Oh, Aaradana! Suthi! Aaradana! Nekhe! Tadukkadhi Nammulon Nenu Sushi Vadavu Elohim -e Nenayya Nelatina Toodu Nenac Nenac Nenayya Nenayya Jari Nenayya Tadukkadhi Nammulon Nenu Sushi Vadavu Elohim -e Nenayya Nenayya ఇలాచిన తోడునే నా చెంత చేరి బలపరుచు ఎరా ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడితే ఏ హోవ శనివే ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుతే ఏ హోవ శనివే ఆరాధన ఓ రాధనా స్తీారాధనా ఆరాధణ ఓ ఆ రాధనా స్ధనా పరినావు రాణా కొళతెడు ఆరాధ ఓ ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధ ఓ ఆరాధుతి ఆరాధనా అది ప్రైజ్డా మహాగనడా పరిపూర్ణుడ గొప్పదేవుడ ఆకాశ మహాకాశంలో పట్టదాలనంత మహిమలో నివసిస్తున్న ఏ అనేక వందనాలు ఈ రాత్రి సమయం అందు ప్రభ మాతో మాట్లాడండి నాతో మాట్లాడలేవా ప్రభన తండ్రి తీమందరితో కూడా ప్రభ మాట్లాడండి ప్రభ మీ వాక్యం ద్వారా మా హృదయలను తెప్పరిలా చేయమని మీ యొక్క వాక్యంలోని మర్మాలను మాకు తెలియజేయమని ఏసీ అని అతండి మమ్మల్ని మేము సంపర్పించుకొని ప్రభా మీ సాగిల పడుటకు సహాయం చేయమని ఏసీ శక్తి పరిణామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ఆమెన్ పరిధి గ్రంథం నుంచి మతసు వార్త లూకాసు వార్త లూకాసు వార్త పదవాధ్యాయం లూకాసు వార్త పదవాధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒకటి వచనాలు వాక్యం కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటది దానిపైన వాక్యం ని మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది చూడండి ఒకసారి అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను ఏంటి గ్రామం వేతనీయ గ్రామం ఇది ఏర్శలేం పట్టణానికి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది నడుస్తూ నడుస్తూ ప్రయాణం చేస్తూ మార్గం కూడా బోధన చేస్తూ ప్రభు వాక్యము నడుస్తూ ఉంది అక్కడ ఆ ఊరికి వచ్చినారు బేతనీయ అక్కడ మనం ఏం చేస్తాం మనకందరి తెలిసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అక్కడ మార్త అను ఒక ఆయనను తన ఇంట చేర్చుకొనిను ఆయనను తన ఇంట చేర్చుకొని ఇక్కడ మా మనం గమనిస్తున్న స్త్రీ మార్త బేతనీయ గ్రామంలోని మార్త ఆమె సహోదరి మరియా మనకందరికీ తెలిసినటువంటి ఈ రెండు పాత్రలు అనమాట నూతన నిబంధనలోని ఇద్దరు వ్యక్తులు మార్త మరియా ఈ ఇద్దరు ఆ వాక్యరీతిగా ఎదిగిన తర్వాత యేసు ప్రభులందు నమ్మకం ఉంచిన వారే కానీ ఇద్దరులో మనము కొన్ని వ్యత్యాసాలు గమనిస్తూ ఉంటాం అదే వ్యత్యాసాలు ఈరోజు మనలో కూడా ఉన్నాయి మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలంటే ముందు వీళ్ళ ఆ వీళ్ళ యొక్క పాత్ర వీళ్ళ యొక్క విధానము వీళ్ళ యొక్క నడవడి వీళ్ళ యొక్క విశ్వాసం గురించి కొంచెం సేపే జ్ఞాన జ్ఞాపకం చేసుకుందాం మార్తా మరియ ఇద్దరు స్త్రీలు ప్రభు బోధలు విన్నారు ప్రభు గురించి విన్నారు ఆ గ్రామం లోకు ఏసు ప్రభు వస్తున్నాడు వెళ్తున్నాడు ఆ గ్రామం ద్వారా వెళ్తున్నాడు అనగానే చేర్చుకుంది మార్త మరియ మార్త చూడండి ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను ఆమెకు మరియ అను సహోదరి ఉండెను ఇద్దరు స్త్రీలు ఇద్దరు ప్రభువు విశ్వాసం ఉంచిన అంత నమ్మకం కాబట్టే దేవుడికి ఆతిథ్యం ఇవ్వటానికి ఇంటికి పిలిపించుకున్నారు ఏసు ప్రభుని మనం మన ఇంట చేర్చుకుంటున్నాం ప్రతిరోజు మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం ప్రభ మా గృహములలో మా హృదయాలలో ప్రభ మీరు నివసించాలని కోరుకుంటున్న యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చింది ఇక్కడ మాట ప్రభ మా ఇంట ఉండాలి ఇంటికి పిలిపించింది కాబట్టి హోస్ట్ గా మటుబడామే ఆతిథ్యం ఇస్తుంది కదా కాబట్టి ఆయనకు రకరకాలుగా వండి పెట్టాలనే ఆతృత ఉత్సాహం క్యూరియాసిటీ అనమాట ఏమేమో చేయాలి ప్రభు కోసము ఏమేమో చేయాలి ఏదో చేయాలి నా వంటలు ఏమేమో మనం కూడా చాలా ఇంటికి గెస్ట్ ని విడిపించినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి రకరకాలుగా వంటలు చేస్తుంటాం తెప్పిస్తుంటాం ఇంకా వీలు కాకపోతే ప్రయత్నం ప్రయాస ఎన్నో పడుతుంటాం కానీ ఇందులో పరమార్థం ఏముంది ఇట్ ఈజ్ టు ఇంప్రెస్ ద పీపుల్ కదా ఒకరిని ఇంప్రెస్ చేయాలి వారిని కన్విన్స్ చేయాలి దట్ వీఆర్ గుడ్ మేం బాగా వండగలము మేము మంచి ఆతిథ్యం ఇవ్వగలము మంచి హాస్పిటాలిటీ చూపించగలము మనం మార్త అదే ప్రయాస పడుతోంది తను ప్రభుకి ఆతిథ్యం ఇవ్వటానికి ముందుకొచ్చింది ఆయనని ఇంట చేర్చుకుంది అయితే మర్యకు ఆతిథ్యం మీద ఆసక్తి లేదు ఆమెకు ప్రభు బోధ మీద ఆయన మాటలు వింటుంది ఆయన ఆ సూచక క్రియలు ఆశ్చర్యకార్యలు అన్ని జరుగుతున్నాయి వాడవాడలా ప్రభులుతున్న వార్త అనమాట కాబట్టి మరియు వెయిట్ చేస్తుంది ఆయన ఇంటికి వస్తే ఆయన మాటలు వినాలి ప్రభుని ఇంట చేర్చుకున్నది ఒకరైతే ప్రభు బోధ కోసమే కూర్చున్నది మరి ఒకరు మనలో ఒక్కొక్కసారి ఈ రెండు క్వాలిటీస్ కూడా కనబడుతుంటాయి ఒక్కొక్కసారేమో రెండు గుంపులుగా మనం చూస్తుంటాం సమాజంలో ఒకరేమో ఇంటికి పిలిపించుకొని దేవుడు మా ఇంటికి చాలు ప్రభువా నువ్వు నా ఇంట్లో ఉంటే చాలు నాయన నాకు అదే వే అదే పదివేలు అయితే మరియకేంటి ఇంటికి వచ్చిన వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడో వినాలి ఈ ఆసక్తి మరియలో ఉంది ప్రభు ఇద్దరిని గమనిస్తున్నాడు ప్రభు ప్రతి ఒక్క హృదయాలని పరిశోధించే దేవుడు కాబట్టి మరియన్ చూస్తున్నాడు మార్తం చూస్తున్నాడు ఆమెనేమో విస్తారమైన పనులు ఆయాసం పరుగులు తీస్తోంది ఇంట్లో అటు ఇటు ఆమె ఏమంటుంది ఆమెకు మర్యాను సహోదరి ఉండే ఈమె ఏసు పాదముల యొద్ కూర్చుండి ఆయన బోధను వినుచుండెను అంటే ఆల్రెడీ దేవుడు బోధ స్టార్ట్ చేసేసిండు వాక్యపరిచర్య జరుగుతోంది ఆయన నోటి మాటలను వింటుంది మరియా మార్తనేమో పిలిపించిందే కానీ ఆమె వేరే పనుల నిమగ్నమై ఉంది అంటే డైవర్షన్ అనమాట మనల్ని సాతాను చాలా విధాలుగా ఇట్లనే డైవర్స్ చేస్తుంటది ఇంత డైవర్సిఫికేషన్ అంటే మొత్తం పని పాటలు మానేసి వాక్యం వినాలని ఒకరు వాక్యం వింటూ పని చేసుకుందామని మరొకరు అసలు వాక్యంని పక్కన పెట్టేసి ముందు పని చేసుకుందామని ఇంకొకరు ఈ మనస్తత్వాలు కొంచెం డేంజరస్గా ఉంటే చివరి రెండు ఆయన బోధకు ప్రాముఖ్యత ప్రయారిటీ ఎవరికి అంటే ఆయన మాటలకు ఎందుకు మార్త ఈ విధంగా ప్రయాస పడుతుంది అంటే ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఇంటికి పిలిపించింది పిలిపించిన వ్యక్తిని పరామర్శించాలి పిలిపించిన వ్యక్తిని ఆదరించాలి గౌరవించాలి తర్వాత భోజనం పెట్టాలి ఆమె చేస్తున్న పని కూడా తప్పు కాదు ఎందుకంటే ఆ పని చేసే కూడా ఒకరు ఉండాలి మనం సంఘంలో అదే చూస్తుంటాం కదా వాక్యం చెప్పేవారు ఒకరే అయితే ప్రార్థించే మరికొందరు అయితే మరి సంఘాన్ని సరిదిద్దేవారు ఎవరు అంటే సేవకులు ఇంకా చాలా మంది ఉంటారన్నమాట బాయ్స్ లేమెన్స్ అంట మనం కార్పెట్లు వేసే వారు కొందరు శుభ్రం చేసే వాళ్ళు కొందరు మైక్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అవసరమే అయితే ఇవన్నీ ఎప్పుడంటే ప్రభువు అడుగు పెట్టకముంది అడుగు పెట్టి బోధ స్టార్ట్ చేసిన తర్వాత పెట్టుకున్న పనులనమాట మార్త చేసింది ఆతిథ్యం కాబట్టి ఆ పనుల నిమగ్నమై ఉంది సో ఆమె చేస్తున్న పని విస్తారమైన పని విస్తారమైన పని అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఏకాగ్రత అంతా ఆమె ఆతిథ్యంలోనే చూపిస్తోంది ఆతిథ్యం దేవుడికి ఇచ్చే ఆతిథ్యం ఇంటికి వచ్చిన దేవుడు కదా ఏసయ అంటే ఇంటికి రక్షకుడు మరి ఇంటికి వచ్చిన చూసుకోవాలి కదా మంచి చెడ్డులు పరామర్శించాలి కదా ఆమె ఈ లోకరీతిగా ఆలోచిస్తుంది కానీ మరియా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంది ఎందుకంటే మనకు తెలుసు శారీరకంగా పని చేయటం భోజనం తయారు చేయటం తర్వాత ఇవన్నీ ఉపయోగం లేవని కాదు దేవుడు ఏమంటున్నాడు ఇవన్నీ కూడా అవసరమే మీరు శ్రమ పడాలి తర్వాత భోజనాలు సిద్ధపరచాలి అవసరమైనవన్నీ చేసుకోవాలి ఇంటికి గృహానికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవాలి అయితే ఏది ప్రాముఖ్యమో అది మాత్రమే మనం ముందుగా తెలుసుకోవాలి ప్లాన్ ఏంటి నీ ప్రయారిటీ ఏంటి ప్లాన్ ఉండాలి ప్రయారిటీస్ ఉండాలి ఫస్ట్ లో ఎవరు ఉండాలి అంటే ఏసయ తర్వాతనే మిగతా అవన్నీ ఏసు ప్రభు గృహంలో అడుగు పెట్టక ముందు ఇవన్నీ చేసుకోవాల్సింది వార్త కానీ ఆయన వస్తున్నాడు ఆ ఊరికే వస్తున్నాడని తెలిసినప్పుడు వార్త తెలిసినప్పుడు ప్రిపరేషన్ చేసుకోలేదు ప్లానింగ్ లేదు ఆమె దగ్గర కానీ మరియా ఆయన వస్తున్నాడు అంటే ఆమె ఆసక్తితో ఎదురు చూస్తుంది ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనలో ఉందా ఆసక్తి అని ఏం మాట్లాడుతున్నాడు ఎంతసేపు మనల్ని హెచ్చరిస్తున్న వారే కానీ వీళ్ళు మాట్లాడుతున్నారే అని వాళ్ళు మాట్లాడుతున్నారే అని ఎంతసేపు హెచ్చరించ హెచ్చరికలేనా అని విసుకునే వారు కూడా ఉంటారు ఎందుకంటే బోధని బోధగానే స్వీకరించాలి బోధని బోధ దేవుడి మాటల్ని ఆ మాటలుగానే స్వీకరించాలి కాబట్టి మరియా ఆ మాటల కోసం ఎదురు చూస్తుంది ఆ మాటలు ఆమెకి ఆసక్తిని కలిగిస్తున్నాయి అంట అందుకే ఆమె బోధ వినుచి ఉండే నువ్వు ఆల్రెడీ ఎంటర్ అయిపోవటము వాక్యం స్టార్ట్ చేయటము బోధ స్టార్ట్ అయింది అమ్మ వింటూ ఉంది అయితే మార్త విస్తారమైన పని విస్తారమైన పని మన దగ్గర చాలా సార్లు జరిగేది ఇదే ఒక గెస్ట్ ఇంటికి భయంకరంగా పెట్టుకుంటాం పనులు ఆ రోజే శుభ్రం చేసుకోవటం ఆ రోజే కడిగి ఆ రోజే ఇల్లంతా పర్ఫ్యూమ్లు జల్లి రూమ్ ఫ్రెష్నర్స్ కొట్టి ఇల్లుని ఫ్రెష్ గా పెట్టి ఇటు అటు అటు ఇటు డెకరేషన్స్ ఫర్నిచర్ మార్చేసి కొత్త లుక్ దేవాలని ఎవరిని ఇంప్రెస్ చేయటానికి అంటే వచ్చిన వారిని వచ్చిన వారిని దాంతో ఏమవుతుందంటే ఒక నిమిషంలో జరగాల్సిన పని గంట రెండు గంటల్లో అవుతుంది చిన్న విషయాన్ని మనం గంటలు గంటలు చేసుకుంటూ దానికి కేటాయిస్తున్నాం కాబట్టి మన ప్రయారిటీస్ పక్కకి వెళ్ళిపోతున్నాయి వాక్యానికి పక్కకి వెళ్ళిపోతున్నాయి చాలా సార్లు మనము వాక్యం వింటూ వింటూ వింటూ కూడా కొందరు నిద్రపోయే స్థితిలో కూడా వస్తారు మనం చర్చస్లో చూస్తుంటాం వాక్యం వింటూ అప్పుడే నిద్ర వస్తుంది మరి మరి పగలంతా నిద్రపోలేదా రాత్రంతా పడుకోలేదా అంటే పడుకున్నారు తెల్లవారు తొమ్మిది దాకా పడుకునే కానీ వాక్యం అనగానే నిద్ర వస్తుంది సాతానుడు మన సమయాన్ని దొంగిలించటం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మార్త విస్తారమైన పని కాబట్టి ఆమెకి తొందర పాటు ఎక్కువైపోయింది హడాబిడి చేసేస్తుంది తొందర పాటు ఆమె తొందర పడింది యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరులను విడిచిపెట్టింది కంప్లైంట్ అనమాట మనం చేసే పని కూడా అదే ఏడు గంటలకు నైన్ కి వాక్యం స్టార్ట్ అవుతుంది అంటే వేరే పనులు చేసుకున్నాక టైంకి వచ్చి కూర్చుంటాం కానీ మధ్యలో వేరే కాల్స్ వస్తే మనం వెళ్ళిపోతుంటాం లేదా ఇంకేదో పని తగులుతుంది లేదా ఇంకేంటో ఇంకేంటో పవర్ కట్ అని కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ న్యాచురల్ గా వస్తే కొన్నిసార్లు అన్యాచురల్ గా వస్తూ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది మనము కంప్లైంట్స్ చేస్తుంటాం అయ్యో ఈరోజు వినలేకపోతున్నాను ఫోన్లో రికార్డింగ్స్ రేపు వింటాను కదా కదా మన మనలో మాట అనమాట ఇవాళ వినకపోతేనేమి అది ఇంకా గ్రూప్ ఉంటది కదా కాబట్టి రేపు కూడా వినొచ్చు ఈ ఉదాసీనత ఈ ఉదాసీనత ఏమవుతుందంటే ఆయన వాక్యం వింటూ అప్పుడే బలపడాల్సిన సమయం అది ఎందుకంటే అదొక అద్భుతమైన సమయం ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు మన గృహానికి మాట్లాడుతున్నాడు ప్రభువే మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంత ఆసక్తి ఉండాలి ఆ ఇంపార్టెన్స్ మనం ఎవరికి ఇవ్వాలి అంటే అది మనం ఆలోచించుకోవాలి ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడండి మార్త గృహంలో కానీ మార్త చేసిన పని ఏంటంటే ప్రయారిటీస్ ని మార్చేసుకుందామే ప్రయారిటీస్ ని మార్చుకుంది ఫస్ట్ హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వటం సెకండ్ వాక్యం వార్తనేమో మరినేమో ఫస్ట్ వాక్యం వినటము సెకండ్ ప్రయారిటీ వేరే పనులు చూసుకోవటం కాబట్టి మార్త వచ్చి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత నీకు చింత ప్రభుతోటి కంప్లైంట్ చేస్తూ ప్రభువుకే సజెషన్ ఇస్తుంది ఏం ప్రభు నేను పని చేసుకుంటున్నా మరి ఏమొచ్చి ఇట్లా కూర్చుంటే మరి సహాయం చేసే ఎవరు మరి నేను చేయలేకపోతున్నా ఒక్కదాన్ని చేసుకోలేను కదా నీకు ఈ మాత్రం కూడా తెలీదా అనే క్వశ్చన్ అనమాట దేవుడు తెలీదా మార్త పని ఏంటో మరియ పని ఏంటో ఎందుకంటే హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు హృదయాలని పరిశోధించే దేవుడు మార్త మరియలో రెండు స్వభావాలని చూసిన దేవుడు ఆయనకు సమస్తము తెలిసిన వాడే కాబట్టే నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు వాక్యం వినేదాన్ని వచ్చి జడగదు మనకు ఒక సాయం కదా మేసే గాడిదని కూసే గాడ జడగొట్టిందండి గాడిద మేస్తూ ఉంది దాని పాట తినని కదా ఈ కూసే గాడిద ఏం చేస్తుందంట వచ్చి మేసే గారిని జడగొడుతుందంట అట్లా ఉందన్నమాట ఇక్కడ పని మార్త ఆల్రెడీ పనులలో నిమగ్నమైంది దేవుడికి ఏం పెట్టాలి ఏం చేయాలి ఏట్లా చూడాలి ఏమేమిది అని ఆరాట కానీ మరే చేస్తున్న పనిని ఆపాలనుకుంటుంది మన సంఘంలో మనం ఇది గమనిస్తూ ఉంటాం శ్రద్ధగా వాక్యం వినేట వాళ్ళని అప్పుడే పలకరిస్తారు పక్కన కూర్చిన వాళ్ళు లేదా పక్కన గొరకబెట్టి నిద్రపోతున్న పెద్ద సౌండ్ వస్తుంటుంది లేదా ప్రార్థించేటప్పుడు కళ్ళు తెరిచి సెల్ ఫోన్లు చూస్తుంటారు అందరూ కళ్ళు మూసుకుంటే సెల్ ఫోన్లు బైబిల్లో పెట్టి మరి సెల్ ఫోన్లు చూస్తుంటారు ఇవన్నీ గమనించిన తర్వాత చాలా బాధ కొన్నిసార్లు సంఘంలో ఏంది ప్రభా ఏం జరుగుతుంది ఎందుకంటే నీవెట్లా చూసినావు అంటే మరి ఆ సౌండ్ మనకు వస్తుంది అనమాట వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు అని చెప్పి ఒకసారి చూస్తే వాళ్ళు సెల్ ఫోన్లు చాటింగ్లు సెల్ ఫోన్ మాటలు అది సైలెంట్ మోడ్ పెట్టే మాట్లాడుతుంటారు పెద్దగా సౌండ్ రింగింగ్ రింగ్ టోన్ రాదు ప్రయారిటీ దేనికి ఇచ్చిండ్రంటే వాక్యానిక ప్రార్థనక అంటే ప్రయారిటీ సెల్ ఫోన్ కాల్కి ఇచ్చిండ్రు సెల్ ఫోన్ రానప్పుడు ఇవన్నీ లేకుండే సంఘంలో శుభ్రంగా అందరూ మోకరుండి దేవుని సన్నిధిలో ఆయన వాక్యంని వాక్యంగా వినేవాళ్ళు ఇది వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్ జరిగింది అంటే చాలా మంది సేవకులనికే అంటారన్నమాట సెల్ ఫోన్స్ తీసుకొని రాకండి చర్చకి సెల్ ఫోన్ సైలెంట్ లా బెటర్ అండి అంత అర్జెంట్ ఏముంటది అంటే ఎవరైనా చనిపోయినారు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అంటే ఆ వార్త వినటానికే కదా మిగతావన్నీ అనవసరమైనవి కాబట్టి ఆమె అక్కడ ఏం చేస్తుంది వార్త ప్రభుకే సజెషన్ ఇస్తుంది ప్రభా నువ్వు చెప్పు మరేం ఒకసారి రమ్మను నాకు సహాయం చేయటానికి ఆమెను పిలువు నీకు చింత చూడండి ఆమె కంప్లైంట్స్ లో ఆమె తన అక్కసు వెళ్ళబుచ్చుకుంటోంది ఎంత కోపంగా ఉందంటే ఖచ్చంత చూపిస్తుంది హాయిగా కూసుంది వాక్యం వింటుంది పని పాట లేకుండా ఇక్కడ నేను పడి చచ్చిపోతున్నానని మార్త స్వభావం గమనించండి చాలా సార్లు మనకు ఎదురవుతున్న వ్యక్తులు వీళ్ళు పని చేస్తారు కంప్లైంట్స్ చేస్తుంటారు వాక్యం వింటున్న వాళ్ళని చెడగొడుతుంటారు ప్రార్థించే వాళ్ళని చెడగొడుతుంటారు మాటలతో సూటిపోటి మాటలతో ఇది సూటిపోటి మాటలాగే ఉంది మార్త మర్యకు ఎందుకంటే రవ్వ ఏంటి వీటిలో కూసని వింటా ఉంది మరి నీకు చింతలేదా మనం లేమని చెప్పరాదా దేవుడికే సజెషన్స్ ఇచ్చే స్థాయికి ఇచ్చేసింది ఇక్కడ మార్త ఎందుకంటే ఇప్పుడు ఆమె హోస్ట్ అనమాట అక్కడ అతిథి అతి ఆతిథ్యం ఇస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నీకు లేదా అందరినీ ఎరిగిన దేవుడు ఒకటే ఒక చిన్న సమాధానం ఇచ్చేసింది అక్కడ ఏంటది మార్త మార్త రెండు సార్లు మార్త మార్త నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే అవసరమైనది యుక్తమైనది ఒకటే ఏంటి అవసరమైనది ఏంటి యుక్తమైనది అది మరియకు తెలుసు వార్త గమనించలేకపోయింది ఇద్దరు అక్క ఒకే గృహంలో ఉన్నవారే యేసు ప్రభువుని దేవుడిగా గుర్తించిన వారు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యకారం జరిగించే దేవుడు చనిపోయిన వారిని లేపుతున్నాడు కుష్టి రోగులు స్వస్థపడుతున్నారు కాబట్టి దయ్యాలు వెళ్ళగరుతున్నారు కాబట్టి దేవుడు అది తెలిసిన వారే ఇద్దరు కూడా మనం కూడా అంతే కదా అన్ని తెలుసు దేవుడు గొప్పకారాలు చేస్తాడని తెలుసు దేవుడు నడిపిస్తాడని తెలుసు దేవుడు ఎన్ని ఆపదల నుంచో తప్పిస్తాడని తెలుసు మనకి విడుప విడుదలనిచ్చేవాడు ఆయన అని తెలుసు అన్ని తెలుసు తెలిసి కూడా కంప్లైంట్స్ తెలిసి కూడా కంప్లైంట్స్ ఇన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను ఎందుకు నాకు ఈ రోగం తగ్గట్లేదు ప్రభు ఇన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నాము ఎంతో ప్రార్థనలు చేస్తున్నాం కానీ కానీ అని మనం అక్కడ కామా పెడుతున్నాం ఫుల్ స్టాప్ పెట్టేయాలి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కానీ అక్కడ ఏం జరుగుతుంది మార్త కంప్లైంట్ చేస్తుంటే ప్రభు ఒకటే ఆన్సర్ మా మరియా యుక్తమైన దానిని యుక్తమైన దానిని ఎన్నుకుంది మనకు కావాల్సింది ఒకటే ఏంటది అవసరమైనది ఒకటే మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ద బెస్ట్ అనమాట ఉత్తమమైంది అంటే ద బెస్ట్ ఆమె చూజ్ చేసుకుంది గుడ్ బ్యాడ్ బెటర్ బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ ఉత్తమమైంది ద బెస్ట్ ఆమె ఏర్పరచుకుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఉత్తమమైంది ఏది అంటే ఆయన బోధనలు బోధలని వినటమే వింతవన్నీ ప్ర సెకండరీ అనమాట ఆయన బోధలను వినటమే నేర్చుకుందామే అదే గ్రహించింది ఈ గ్రహింపు అనేది అంత ఈజీగా రాదు ఈ గ్రహింపు అందుకే దేవుడు అంటున్నాడు ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కాబట్టి యుద్ధ నుంచి తీసి మనం ఎన్నుకున్నది ఉత్తమమైనదా కాదా అది ఉత్తమమైనదే అనుకుంటే అది తీసివేయబడదు అన్నిట్లోకి అది కూడా సాధారణంగానే దేవుడి వాక్యం వినాలి కదా క్రైస్తవులు వాక్యం వినాలి కదా అని వినే వారి దగ్గర నుంచి అది తీసివేయబడి ఎందుకంటే వారిలో విత్తనము ఫలించుట విత్తనము ఫలించుటలేదు మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము మరియ బోధలని వింటుంది అంటే ఆమెలో వాక్యము ఫలిస్తోంది ఆమెలో వాక్యము చిగురిస్తోంది విశ్వాసము పూరి కలుపుతున్నాడు అనమాట దేవుడాలో ఎందుకు అంటే ఆమె పాదముల యొద్ధ కూర్చొని వింటూ ఉంది ఏసు పాదముల యొద్ధ కూర్చొని వినే ఆ భాగ్యము మార్త పోగొట్టుకుంది ఆమె పాదముల యొక్క కూర్చొని విని తర్వాత ఆశీర్వదించబడాలి దేవుడి కార్యాలు దేవుడి మాటలు ఎందుకంటే మనకు తెలుసు ఎందుకంటే మార్త అయితే ఇతర పనుల్లో అవకాశాన్ని జారవేడ్చుకుంది ఇక్కడ ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు అవకాశం వస్తుంది అసలు అవకాశం రావటమే మనకు చాలా గొప్ప అనమాట ఆ అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు అది మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రభువు గురించి సాక్షిగా ప్రభువు గురించి సాక్షిగా నిలబడాలి అదొక అవకాశం అందరికీ రాదు హృదయాంతరాంలో నేలిన దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకు ఈ మినిస్ట్రీలో ఇట్లా స్కైప్ లో మరి మాట్లాడుకోవటము ప్రార్థించటము వాక్యం నిరిచి పంచుకోవటం అనేది ఒక అవకాశం ఈ అవకాశంని ఎంతమందికి కుంది చెప్పండి ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అది మనం గమనించాలి సద్వినియోగం చేసుకుంటున్నారు దేవుడు చెప్పాలన్నమాట లెక్క ప్రభు అవకాశం వచ్చినప్పుడు నేను జార విడ్చుకున్నాను మార్తలాగా నేను జార వీడ్చుకున్నాను ఎందుకంటే మాటలు వినలేకపోయినా నీ నీ పాదం యొక్క కూర్చొని వినలేకపోయినా ప్రభు నేను జార విడ్చుకున్నాను మనం లోకంలో చూస్తుంటాం మాట క్రైస్తవుల గుంపులలో ఈ రెండు రకాల గ్రూప్స్ ఉన్నాయి ఆయన పాదవుల యొద్ కూర్చుని వినేవారు ఒకరైతే ఆయన సన్నిధికి వచ్చి సంగతి తెలిసి రక్షకుడని తెలిసి నమ్మి విశ్వసించి కూడా ఇతర పనులని నెత్తి మీద చాలా ఇష్టం అనమాట సూపర్విజన్ చేయటం చాలా ఇష్టం పనులని పర్య పర్యవేక్షించటం సూపర్వైజ్ అది ఇక్కడ పెట్టండి ఇది అక్కడ పెట్టండి అని చెప్పడానికి కొందరికి చాలా ఇష్టం సూపర్విజన్ వర్క్ అనమాట ఇప్పుడు మార్త చేస్తున్న పని కని మరియ చేసిన పని ఏంటో చూడట పాదం యుద్ధ కూర్చుంది బోధ విన్నది తర్వాత ఆయన బోధ ఆమెకి చాలా రుచికరంగా అనిపించింది అందుకని అందుకనే మార్తనే ఆమె పని వదిలేసి మాత్రము వినుటలో నిమగ్నమైంది వినుటలో కాబట్టి ఆమె అక్కడి నుంచి అది గమనించిన దేవుడు ఆమె ఆసక్తిని చూసింది దేవుడు ఈరోజు నీలో నాలో కూడా దేవుడు ఆ ఆసక్తిని చూస్తున్నాడు ఉందా నికు వాక్యం వినాలనే ఆసక్తి జస్ట్ ప్రార్ధనలు విజ్ఞాపనల కోసమే మనం వస్తున్నామా ఇక్కడ గ్రూప్ లోకి వాక్యం వినాలి అనే ఆసక్తి మనలో ఉందా అది ఉంటే మనము మరియలాగా ఆయన సన్నిధిలో ఆయన మాటలను వినటానికి మనం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాం వార్తలాగా పనుల విస్తారం పెట్టుకొని తప్పించుకోవటం కాదు పనులు కూడా ముఖ్యమే ప్రభు అనికే ఈ లోకృతిగా అన్నపానములు ఇవన్నీ కూడా ముఖ్యమే కానీ అన్నిటికంటే ఉత్తమమైనది ఏది అంటే యథార్థంగా యథార్థంగా యుక్తమైన దానిని ఆకాంక్షించటం కోరుకోవటం ఒక్కటే అంటున్నాడు యుక్తమైన ఒక్కటే చేసినా వేస్ట్ అంటున్నాడు ముందు యుక్తమైన ఒకటే ఎందుకో అది మరియు ఎన్నుకుంది కాబట్టి అది ఎప్పటికీ ఆమె నుంచి తీయబడదు ఎప్పటికీ ఆమె నుంచి తీయబడదు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అంటే ఆయనకు తెలుసు ఆయన వాడటం మరి కొద్ది కాలమే ఉండబోతున్నాడు కొద్ది కాలమే ఉండబోతున్నాడు కాబట్టే ఆయన అంతే అంతే కొద్ది సమయంని కంప్లీట్ గా వాడుకోవటం ఆయన ఉద్దేశం అందుకే ఉపదేశించవలసిన సత్యము ఇంకా చాలా ఉంది ఇలాంటి వారు వార్త లాంటి వారు వచ్చి కామ కామ పెట్టడం మాట లాంటి వారు వచ్చి బ్రేక్స్ ఇవ్వటం వాక్యానికి బ్రేక్ ప్రభావ కొంచెం సేపు నువ్వు ఆగితే మరియ నాతో వస్తుంది ఇది అక్కడ ఆమె ఉద్దేశం నువ్వు చెప్తే ఆ మాటనే కూర్చుంటది ఇంకా నా పనులు ఎవరు కావాలి ఏం చేయాలి కాబట్టి కొంచెం బ్రేక్ నువ్వు తీసుకుంటే నేను మా పని చేయించుకుంటా ఇది దేవుడికి ఇష్టమైన పని కానే కాదు ఎందుకంటే ఆయనకు తెలుసు సమయం చాలా కొద్దిగా ఉంది ఆయన మూడున్నర పరిచ మూడున్నర ఏళ్ల పరిచర్యలో సమయం కొద్దిగా ఉంది ఇంకా సత్యం చాలా ఉంది చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి ఈ అవకాశం ని ఆయన వినియోగించుకుంటున్నాడు అందుకనే మార్చ మారు అంటున్నాడు మరియా ఉత్తమైందని ఎన్నుకుంది కాబట్టి అది ఆమె ఎద్ధ నుంచి తీసి వేయపడదు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు ఈ ఏకాగ్రత చెడిపోయింది ఈ ఆసక్తి ఆతిథ్యంలో ఉంది కానీ అతిథి మీద లేదు ఆతిథ్యంలో ఉంది కానీ అతిథి మీద లేదు దేవుడు ఇంటికి గెస్ట్ గా వచ్చిండు ఆమెనే పిలిపించింది మరి పిలిపించిన వ్యక్తికి ఇవ్వాలి కదా ఆనర్ రెస్పెక్ట్ భోజనం పెట్టి సరిపోదు పరామర్శించాలి కూర్చాలి ముందు ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలి ఇది కమ్యూనికేషన్స్ లో ద ఫస్ట్ పాయింట్ అనమాట లిసనింగ్ వినడం అవతల వ్యక్తి చెప్పిన ముందు వినాలి ఆ తర్వాతనే మనము మన అభిప్రాయం చెప్పాలి ముందు వినడం నేర్చుకోవాలి కాబట్టి మరీ చేస్తుంది అది మార్చమేమో తన పనుల మీద ఆసక్తి ఎక్కువైపోయింది ఆతిథ్యం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకంటే విస్తారమైన పనులు పెట్టుకుంది విస్తారమైన పనులు ఈ విస్తారమైన పనులతోటి మనకి ఏం జరుగుతుందంట శ్రమ శరీరము శ్రమ పడుతుంది అలసిపోతుంది తర్వాత వాళ్ళకి నిద్ర ఆ నిద్రలన్నీ కలలే వస్తాయి పిచ్చి కలలే వస్తుంటాయి భయంకరమైన బాడీని శ్రమ పెడితే పిచ్చి పిచ్చి కలలు రాత్రి అంతా నిద్ర సరిగా ఉండదు పొద్దున్నేసే కళలకు అర్ధాలు ఎత్తుకుతూ ఉంటారు అనమాట పిచ్చి కళలు అది ఎందుకంటే శరీరం శ్రమ పడితే వచ్చిన కళలు నిజంగా దేవుడి ఇచ్చిన దర్శనాలు కావవి కానీ ఆ పిచ్చి కళలకు అర్ధాలు నాకు ఇట్లా వచ్చింది నాకు అట్లా వచ్చింది మరి నర్థం ఏంటి అని వాక్యంలో ఉండి వాక్యంలో ఎదుగుతూ ఎక్కువ సమయము ఆయన మాటలు వినటానికి ఇష్టపడే వారికి వచ్చే కళలు చాలా ప్రశస్తం అందులో మర్మం దాదేడు ఆ మర్మం కూడా దేవుడే తెలియజేస్తూ ఉంటాడు విస్తారమైన పనులు పెట్టుకుంది మరి మార్త కాబట్టి ఆమె పనులలో అలసిపోతుంది ఆ అలసిలో చిరాకు వస్తుంది చిరాకు వచ్చినప్పుడు దేవుడికే వచ్చి కంప్లైంట్ డైరెక్ట్ గా చేస్తుంది మనం ఎన్నిసార్లు చేయలేదు దేవుడికి కంప్లైంట్ ఏంది ప్రభా ఎంత వింటున్నా ఎన్ని రోజుల నుంచి వింటున్నాయి ఎంతమందో ప్రార్థిస్తున్నారు ఏంటి నా సంగతి ఏంటి నా సంగతి నా సంగతి ఏంటి అసలు తేల్చు నువ్వు ఇప్పుడు తేల్చేయాలా కొందరైతే ఇట్లనే మాట్లాడతారు దేవుడితో ఇప్పుడు నువ్వు తేల్చేయి నువ్వు చేస్తావా లేదా మనం భక్త సింగ్ బ్రదర్ గురించి కానీ దినకర బ్రదర్ వాళ్ళ సాక్ష్యాలు వింటుంటాం నువ్వు తేల్చేసాయి ఇప్పుడు నువ్వు తేల్చేస్తేనే అంటే దేవుడు అప్ర వాళ్ళకి అదొక గొప్ప సాక్ష్యాలు కానీ మనం అంత గొప్ప సాక్ష్యం లేదు దేవుడితో వాదిస్తుంటాం ఆర్గ్యుమెంట్స్ డిబేట్ చేస్తుంటాం నువ్వు తేల్చేయి నువ్వు ఇప్పుడు చేయిస్తావా లేదా తండ్రి యొద్ బిడ్డలు కొన్నిసార్లు ఈ విధంగానే గోజాడుతుంది మనకు ఆ హక్కు ఉంది కానీ అది ఎంతవరకు అంటే ముందు నీవు విధేయత చూపిస్తే వాక్యానికి లోబడితే నువ్వు ఆ విధంగా హక్కులని తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ హక్కులు ఇచ్చేసిండు మనకు మనం ఇంకా అడగడం కాదు ఇచ్చేసిండు తీసేసుకోవటం అనమాట కాబట్టి మరి చేసిన పని ఎంత ఉత్తమమైనదో మాత చేసిన పని అంత ఘనహీనమైనది ఎందుకంటే ఆమె ఆలోచనలు వేరు మరియు ఆలోచనలు వేరు ప్రభు ఇద్దరి ఆలోచనలు ఎరిగిన వాడే అందుకే మరి అని సపోర్ట్ చేశాడు ఆమె ఉత్తమమైన దాన్ని ఎనుకుంది కాబట్టి ఎందుకంటే మరియా రుచి చూచి తెలుసుకుంది రుచి చూచి తెలుసుకుంది ఎందుకంట ఆయన ఉత్తముడు యహోవా ఉత్తముడు అని చూచి తెలుసుకుంది మరియ కాబట్టి దేవుడు ఆమె ఉత్తమమైన దాన్ని ఎనుకుంది ఉత్తమమైనది ఒకటే యుక్తమైనది ఒకటే అది ఆమె ఎనుకుంది కాబట్టి మరియకు ఇంకా అనుగ్రహించబడతాయి ఎందుకంటే ఆమె నుంచి అది తీసి వేయబడదు ఆమె నుండి ఆమె విన్నది యుక్తమైన దాన్ని ఆమెకి కొనసాగుతుంది అనమాట కార్యం ఏంటి అయుక్తమైనది అంటే అదే దేవుని మాట దేవుని మాట యుక్తమైన దాన్ని ఆమె వెనుకుంది ఆయన బోధలు ఆసక్తిని మనలో ఉందా ఆసక్తి బోధలు వినాలన్న ఆసక్తి ఉందా బోధలను వింటూ ఉంటే ముందులో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి రుచి చూచి ఎరిగి తిన్న ఎహోవా ఉత్తముడని అని ఆమె గ్రహించింది అక్కడ కాబట్టి ఆయన పాదం లేదా కూర్చుంది ఆమె తన ఆసక్తిని తండ్రికి చూపిస్తుంది అందుకనే ఆమె ఆశించినతే ఆమె యుద్ధ నుంచి అది తీయబడదు మనం కూడా ఆశించాలా ఉత్తమమైన ఎన్నుకోవాలా అది మన ఎదురుండి తీసి వేయబడద్దు ఎందుకంటే మనం తలాంతుల విషయంలో చూస్తున్నాం ఒకడికి ఒకటే తలాంత్ ఇస్తే నువ్వు వచ్చిన లెక్క ఏం చెప్పాలని చెప్పి దాన్ని భూమిలో దాచిపెట్టినా ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతులు తీసుకో చెప్పి దేవునికి ఇచ్చినట్టయితుంది అనమాట మన పని ఉత్తమమైన అని ఎరిగినప్పుడు ఏం చేయాలంట ఆ తలాంతుని మనం వాడుకోవాల దేవుడు అందుకే ఇస్తున్నాడు రుచి చూచి ఎరిగండి యహోవా ఉత్తముడని కాబట్టి ఏసు ప్రభు అంటున్నాడు ఇక్కడ ను అనేకమైన సంగతులను గురించి బెంగ పెట్టుకొని కంగారు పడుతున్నావు అవసరమైంది ఒక్కటే అవసరమైనది ఒక్కటే అదే ఆమె తీసుకుంది అనవసరమైనవి నువ్వు పెట్టుకున్నావు అవసరమైంది ఆమె ఎంచుకుంది కాబట్టి మనం ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన ఒక మాట మాట్లాడుతున్నాడు అది యూహాన్సు వార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచనం యోహాను ఆరు అరవై ఆరో వచ్చిన ఒకసారి చూడండి యోహాను ఆరు అరవై ఆరు అక్కడ ఏముంది మనకు యోహాను ఆరు అరవై ఆరులో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడించలేదు అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి చూడండి మనకు అది అరవై నుంచి వస్తుంది మీలో విశ్వసించి వారు కొందరు వార్త చెప్పాను విశ్వసించి వారెవరో తను అప్పగించి ఓ వాడెవడో ఈ మొదటి నుంచి ఏసుకు తెలియను వార్త గురించి తెలుస్తూ మరియ గురించి కూడా తెలుసు తను అప్పగించబోవాడు ఎవరో కూడా వేసుకు తెలుసు మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్కు రాలేడు ఎవడును నా యుద్ధకు రాలేడు అంత ఈజీగా దేవుని యొద్ధకు రావాలి అంటే అది అంత ఈజీ మాట కాదు ప్రభు యుద్ధకు రావాలి మనం వాక్యం పరిచయం చేస్తూ ఉంటాం ఎంతమంది కోసం ఆక్షేమిస్తూ ఉంటాం అట్లా అందరు నమ్ముతున్నారా అందరు విశ్వసిస్తున్నారంటే లేదు కాబట్టి అందరికీ తెలియచేయబడాలి ప్రకటించబడాలి కాబట్టి మన పని మనం చేస్తున్నాం కానీ అందరూ ఎవరు వింటారో ఎంతమందిని ఆయన ఏర్పరచుకుంటాడో ఎంతమంది ఆయనను అంగీకరిస్తారో ఆయనకు తెలుసు వాళ్ళెక్క ఆయనకు తెలుసు నీతివంతుడు న్యాయవంతుడు కాబట్టి సమంగా అందరికీ అవకాశం ఇస్తున్న దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరిని ఆయన జడ్జిమెంట్ తీర్పు తీర్చడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు లేటెస్ట్ డేస్ లో మొబైల్ ఫోన్స్ మనకు టెక్నాలజీలో ప్రతి ఒక్కరికి వాక్యం విరివిగా పంచబడుతోంది మారుమూల ప్రాంతాలకు వెళ్తోంది వాక్యం సేవకులు వెళ్తున్నారు వెళ్ళలేని ప్రాంతాలకు వాక్యం వెళ్తుంది కానీ అది ఎంతమంది వింటున్నారు అంటే అది ఆయనకే తెలుసా కాబట్టి పరిచర్య జరుగుతుంది లోకమంతటా విస్తారంగా ఆయన రాజ్య వ్యాప్తికి జరగాలి జరుగుతోంది ఇంకా జరుగుతుంది అదంతా అయిపోతేనే కానీ అంతం ఆ లిమిట్ దేవుడికే తెలుసు అది ఎప్పుడు అన్నది మనం చెప్పలేం ఎందుకంటే కాలములని ఆయన స్వాధీనంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు సో ఇక్కడ మరియ మార్త ప్రార్థనలో వారి యొక్క ప్రవర్తనలో మనం ఏం గమనిస్తున్నాము అదే యోహానుసు వార్తలో మనము అరవై ఆరో వచన చూస్తున్నాము ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవరును నా ఎద్దుకు రాలేరు ఎవరును నా యొద్ధకు రాలేరు ఈ మాట చెప్పగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయాడు అంటే మళ్ళా జీవితంలో ఏసుప్రభుని వెంబడించలేదు వీళ్ళు రెండు అరవై అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఆయనను వెంబడించలేదు మరి ఎన్నడూ నీకు కనపడలేదనమాట గాయమైపోయాడు వాళ్ళంతా మాయం ఈ బ్యాచ్ మాయమైపోయినట్టు చాలా మంది సేవకులు మొదటి నుంచి మొదటి నుంచి వాక్యం వింటూ వాక్యంలో ఎదుగుతున్న వారు కొన్నిసార్లు సడన్ గా తెలియదు డివియేట్ అయిపోతారు ఎందువల్ల డివేట్ అవుతారో వాళ్ళకే తెలుసు తండ్రికి తెలుసు మనకు తెలీదు డివేట్ అయిపోయిన తర్వాత మనం ఏం మాట్లాడతాం ఇంకా వాళ్ళతోటి ఏమీ మాట్లాడలేం కదా ఎందుకంటే ఆయన ఉత్తములని రుచి చూసి ఎరిగిన వారికి అది తెలుసు అనమాట ఆయనతోటే ఉండాలి ఆయన మాటలే వినాలి ఎందుకంటే నిత్య జీవము ఆయనలోనే ఉంది ఇది ఎరుగని వారు తొలగిపోతారు వాక్యం విన్నా ఆయన ఆశ్చర్యకారాలను చూచిన సాక్షులే తొలగిపోతుంది మనలో చాలా మంది ఈ విధంగానే జరుగుతుంది అనమాట అందుకే దేవుడు అంటుండే జాగ్రత్త మీరు ఏది విత్తారో ఆ పంటనే కోస్తారు చాలా జాగ్రత్తగా విత్తాలి మీరు ఎందుకంటే మీరు విచ్చిన దాని మీద మీరు నిలబడాలా ఫలించాలా దాని మీద మీరు ఫలించాలా ఆ ఫలములను కూడా మీరు తీసుకోవాలి కీర్తనల గ్రంథం ఒకసారి మనము కీర్తనల గ్రంథము నూట అధ్యాయము నూట ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నూట ఐదు నాలుగవ వచనం దావిదు కీర్తనలో నూట ఐదు నాలుగవ వచనం ఇక్కడేముంది యహోవాను వేదకుడి ఆయన బలముని వేదకుడి ఆయన సన్నిధిని నిత్యము వేదకుడి యహోవాను వేదకుడి ఆయన బలమును వెతుకుడి అన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటే దాని అర్థం ఏంటి యహోవాని వెతికితే దొరికేసిండా మీకు దొరికిండా నిత్యం వెతకండి ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి యహోవాని వెతకాలి బలమును వెతకాలి ప్రభువు బలమైన దేవుడు మన దేవుడు బలమైన దేవుడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు బలమైన చెప్తుంటాం కానీ ఎంత బలమైన వాడో మాటల వరకే చాలా బలమైన దేవుడు గాలి తుఫాన్లను గద్దించే దేవుడు ప్రకృతినే తన వశంలో పెట్టుకున్న దేవుడు ఎందుకంటే ఆకాశం భూమికిని ఆయననే దేవుడు ఆయన హస్తకృత్యంలో ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన నోటి మాట చేత చేసిండు కాబట్టి ఆయన ఎంత బలమైన దేవుడో సృష్టిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ సృష్టిని ఆ నిర్మించిన దేవుడు ఎంత శక్తి మాట ఆయనది నోటి మాట కాబట్టి ఆ మాట మాత్రం సెలవిస్తే చాలు అంటాడు మనకు ఆ మా దేశ నువ్వు జస్ట్ మాట సెలవిస్తే చాలు ప్రభావ నా సేవకుడు బాగా అయిపోతాడు నువ్వు మాట సెలవిస్తే చాలు ఎందుకంటే ఆయన మాటలో బలం ఆ బలమును మనం వెతకాలి ఆయన మాటను వెతకాలి బలమైన దేవుడు కాబట్టి ఆయనను వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి ఆయనను గోజాడాలి ఎందుకు ఇంకా కొద్ది కాలమే వాక్యము మనకు దొరికే కాలమే యహోవా దొరకు కాలం అందు ఆయనని ఆశ్రయించండి అంటే దాని అర్థం దొరకని కాలం ఒకటి రాబోతుంది ఆయన దొరుకు కాలంలో మనము వదులుకుంటే మా మరి చేసిన పని అది ఆయన దొరికిన కాలంలో పట్టుకుంది ఆయనని ఆయన పాద సన్నిధిలో కూర్చుంది మార్త చేసిన పని ఏంటంటే ఏసై ఎక్కడ పోతాడు సాయంత్రంలోకి మా ఇంట్లోనే ఉంటాడు కదా ఆయన ఆతిథ్యం ఇస్తున్నాను కాబట్టి నేను ప్రభుని బాగా చూసుకుంటున్నా మంచి భోజనం పెట్టి కడుపు నిండా తినబెట్టి ఆయన బాగా చూసుకుంటున్నాను అనుకుంటుంది కానీ ఆమె మిస్ అయింది ఏంటంటే ఆయన బోధలు ఆయన మాటలు అవి మళ్ళీ వినటానికి ఆమెకు మళ్ళా ఆ టైం దొరకలేదు మళ్ళీ వినటానికి మళ్ళీ ఎప్పుడో లాజర్ టైంలో దొరికింది కానీ ఆయన చెప్పిన బోధలు ఆ రోజు ఎవరు వినారంటే మరియా ఫలించిన హృదయం మరియది ఫలింపని హృదయం మారుతుంది ఇద్దరు దేవుడిని తెలిసిన వారే మనలో కూడా అంతే దేవుడికి తెలుసు దేవుడి అంటే ఎవరు మనకు తెలుసు ఆయన బలమును వెతుకుతున్నాము ఆయన సన్నిధిని భోజ ఆడుతున్నాము ఆయన యొద్ ఆయననే వెతుకుతున్నాం మనం మీరు ఆ కీర్తనలో గమనిస్తే అక్కడ కొన్ని కార్యాలున్నాయి కొన్ని కార్యాలున్నాయి యోహవాను వెదుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి ఎందుకంట ఎందుకు వెతకాలి ఆయనని ఎందుకు వెతకాలి ఆ మంచి ఏంటో ఆయన బోధలు ఏంటో మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం అక్కడ ఫస్ట్ వచనం నుంచి చూస్తాము ఆయన నామమును ప్రకటించుడు ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్స్ అంటాం బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బి థ్యాంక్ టు గాడ్ థ్యాంక్స్ గివింగ్స్ ప్రతి కార్యంలో థ్యాంక్స్ చెప్పటం మనకు మామూలుగా మనుషులకు చెప్తాం సారీ థ్యాంక్స్ అనేవి ఊత పదాలు మనసులో నుంచి రావవి థ్యాంక్స్ అని చెప్పడం కానీ ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న వాళ్ళు కంటి నిండా ఆయనని అని గమనించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాసక్తులు చెల్లిస్తారట ఆ తర్వాత పరిశుద్ధ నామంను బట్టి ఆయన మనం అతిశయిస్తూ ఉంటాం నాలుగవ వచనం చూడండి ఐదవ వచనంలో ఐదవ వచనంలో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోనండి ఏడవ వచనంలో తాను ఎనిమిది తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు తను చేసిన నిబంధనను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్వత్తులు చెల్లించాలి ఆత్మీయ రీతిగా మనము అంతర్ల మనము యోధులం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటున్నాము కృతజ్ఞతాశత్తులు చెల్లిస్తున్నాం కాబట్టి దేవుడిని మనము సన్నిధిని వేదకాలి ఎందుకంటే ఆయన నిబంధనను స్థిరపరిచి ఉన్నాడు మనలని నడిపిస్తాం మీరు మొత్తం అధ్యయనం చదవండి మీకు దేవుడి యొక్క ఆశ్చర్యకారం జరుగు ఎన్ని ఎన్ని ఆశ్చర్యకారుల గురించి మనం ప్రకటించాలో మనకు దేవుడు చెప్తూ ఉంటాడు అయితే మాటలాగా పనుల విస్తారాన్ని బట్టి మర్చిపోవటము పనుల విస్తారం బట్టి డైవర్ట్ అయిపోవటము పనుల విస్తారాన్ని బట్టి అలసిపోవటము పనుల విస్తారాన్ని బట్టి కొంత లీనియన్సీ అనమాట దేవుడికే సజెషన్స్ ఇచ్చే టైం వస్తుంది మనకు తర్వాత ఆమె చేస్తుందంట కంప్లైంట్స్ తో పాటు కంప్లైంట్స్ తో పాటు ఆసక్తిని అనాసక్తి అంటాం ఆసక్తిని కనబరచకపోవటం వాక్యం అంతా తెలుసు నాకు దేవుడు బోధలే కదా మా చెల్లి చెప్తుంది అనుకుందో దేవుడు దేవుడు బోధలే కాబట్టి అది విన్నా వినకపోయినా ముందు ఆయన చూసుకుంటే చాలనుకుందో ఏదో ఒక మ్యాటర్ని ఓవర్లుక్ చేసిందా ఒక మ్యాటర్ని ఓవర్లుక్ చేసింది కాబట్టి వాక్యం వినటానికి ప్రయారిటీ ఇవ్వలేదు అందుకే అనాలోచితంగా తొందరపాటు అవిధేయతతోటి ఆమె మాట్లాడుతుంది ఎందుకంటే మనకి అక్కడ ఏం కనబడుతుందంటే వాక్యం కంటే కూడా ముఖ్యమైనది ఆతిథ్యం అని గ్రహించింది కాబట్టి మనం కూడా చాలా సార్లు వాక్యం కంటే ముఖ్యం మరీదో ఆతిథ్యం ఇంకేదో ఇంకేదో పని వాక్యం కంటే ముఖ్యం మరేదో అని మనం మన పనులని చేస్తూ ఉంటాం పోస్ట్ చేసుకుంటూ ఉంటాం వాక్యమే కదా తెలిసిందే కదా చెప్పిన వాక్యమే కదా ఆల్రెడీ పదిసార్లు విన్న వాక్యమే కదా ఈ లీనియన్సీ అనమాట వాక్యం పట్ల మనకు ఉన్నటువంటి జిజ్ఞాస ఆసక్తి తగ్గిపోవటం ఇది సాధారణంగా శరీర బలహీనత వల్ల జరుగుతూ ఉంటది రోగం నొస్తే జరుగుతూ ఉంటుంది బాడీ వీక్ అయితే జరుగుతూ ఉంటుంది కానీ మైండ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ రోగిష్టి అయినా కూడా మంచం మీద పడుకొని వాక్యం వింటే లేచి గంతులేస్తాడు ఎందుకంటే వినాల వినుట వలన విశ్వాసం కలుగును అని మనకు తెలుసు వినుట వలన బా మర్యా చేసిన పని ఏంటంటే వినటం వినట వలనే విశ్వాసం ఈ వినకపోవటంతోటే మనకు వస్తుంది అవిశ్వాసం వినకపోబట్టే మనకు వస్తుంది ఈ అవిశ్వాసం కాబట్టి మనము ద్వితీయోపదేశ కాండం ఒక్కసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండంలో అక్కడ ఏం గమనిస్తున్నామంటే ఆయన ఉగ్రత మాట వినకపోతే ఉగ్రత ఆయనను ఎదిరిస్తే ఉగ్రత ద్వితీయోపదేశ కాండము అధ్యాయం పదకొండు తర్వాత పదకొండవ అధ్యాయము ఎయిటీన్ నైన్టీన్త్ వర్సెస్ పదకొండవ అధ్యాయము ఎయిటీన్త్ నైన్టీన్త్ వర్సెస్ ద్వితీయోపదేశ కాండము పదకొండు ఎయిటీన్ నైన్టీన్త్ మీరు కూర్చున్న మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీదుగా సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నులను కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు ద్రోగ నడుచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడము వాటిని మీ పిల్లలకు నేర్పము వినుట వినుట అంటే ఒట్టి వినటమే కాకుండా నడుస్తున్నా పడుకున్నా కూర్చున్నా లేస్తున్నా ఇతరుతో చెప్తున్నా సాక్ష్యాలు పంచుకుంటున్నా వాక్యం గురించి మాత్రమే మాట్లాడాలి అది మన పిల్లలకు కూడా ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించటం ద్వితీయం అంటే రెండవసారి ఆది కాండం నుంచి నిర్గమ కాండం వరకు లేవియ కాండం వరకు సంఖ్యాకాండం వరకు చెప్పిన వాటిని ఈ ద్వితీయోపదేశ కాండంలో రిపీట్ అయింది అనమాట కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఇంపార్టెంట్ ఆజ్ఞలు ద్వితీయం ఉపదేశం రెండవసారి ఉపదేశించటం అంటే ఏం చెప్తున్నాడు రెండు సార్లు చెప్తున్నట్టు దాని అర్థం ఏంటి అది చాలా ఇంపార్టెంట్ అని మీరు నడుస్తున్నా పడుకున్నా లేచినా మీ హృదయంలో మీ మనసులో వీటిని ఉంచుకోండి నా మాటలు మర్య చేసిన పని అదే తన హృదయంలో దాచుకుంది కానీ అవకాశం లేకపోయింది ఆమె అసలు మా ఆటలేవేం ఇంకా హృదయంలో దాచుకోవడానికి ఏం మిగిలింది మరియ చేసిన పని ఏంటి ఉత్తమమైనది ఆ ఉత్తమమైన దాన్ని మనం చేయగలగాలి ఉత్తమమైన దాని గురించి మనము ఆలోచించగలగాలి అప్పుడు మీ చేతులకు మీ వాకిట మీ భాసికములకు మీ కనులకు ఎక్కడ పడితే అక్కడ మాట వాక్యం ని బెదల కనబడుతూ ఉండాలన్నమాట ఆ త్రో వలన నడవాలి మనం అప్పుడు అవి మన పిల్లలకు కూడా మనం ద్వార కూడా పెట్టమంటాడు రాయమంటాడు అంటే చాలా కొన్ని చర్చస్ మనకు ఈ వాక్యం హైలైట్ అయిపోయింది ఏ గుళ్ళో కూడా బొమ్మలు విగ్రహాలు లేకుండా ఇప్పుడు మొత్తం వాక్యమే ఇంకా కొన్ని పాత సంఘాలు ఉన్నాయి బొమ్మలతోటి పాత సంఘాలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి బొమ్మలతోటి అవి వాళ్ళు ఈ ఆంగ్లికన్ ప్రాసెస్ లో నడుస్తున్నారు అనమాట క్యాథలిక్ సిస్టమ్స్ లోనే ఇంకా ఉన్నాయి పాత మందిరాలు ఓల్డ్ కట్టడాలు కాబట్టి వాటిని అంత ఈజీగా తీసేయలేరు అనమాట మనుషులు కాకపోతే హృదయాలలో నుంచి తీసివేసుకోవాలి మనం సంఘంలో ఉంటే అవి చర్చిల్లో ఉంటే మనం వాటిని ఏం చేయలేము ఎందుకంటే అది సంఘస్తులు చేసుకోవాల్సిన పని మనం ఇండివిజువల్గా అయితే మన హృదయంలో ఏ విగ్రహం ఉండకూడదు అవి మనకు అవసరం లేనివి అనమాట విగ్రహారాధన అంటే దయ్యంతో పూజ కాబట్టి మనము ఆ విగ్రహాలకు మృతం కాకపోతే ఆ చర్చెస్ అవి అట్లనే ఉండిపోతున్నాయి ఆ కట్టడాలు కల్చరల్ హెరిటేజ్ అని చెప్పి వాటిని కాపాడుకుంటున్నాం కాబట్టి అవి అట్లా ఉంటాయి కాకపోతే మనం ఏం చూడాలంట మన వాకిట్లో మన గృహాలలో మన గోడల మీద మన హృదయంలో మన కన్నుల ఎదుట అవి ఉంటేనే మీరు నా మాటలను విని మీ హృదయంలో మీ మనసులో ఉంచుకోండి అని చెప్తున్నాడు దేవుడు మీ హృదయంలో ఉంచుకోండి చెప్తున్నాడు వినకపోతే ఏమవుతుందంట జెఫనియా ఒకసారి చూద్దాం జఫన్యాలో ఆ ఒక మాట ఏంటది ఉగ్రత ఉగ్రత దినం రాకముంది దేవుడి త్వరలో రాబోతుందని తెలుసు మనకి కాబట్టి ఆయన వచ్చే టైంకి మనము రెడీగా ఉండాలి మాత చేసిన పని ఏంటి ప్రభు రాగానే రెడీగా ఉంది ఆయన ఆయన రావడం ఆలస్యం ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడం మొదలెక్కింది ఎంత రెడీనెస్ అనమాట అంటే విల్లింగ్నెస్ వినాలి అనే ఆసక్తిని ముందే ఆమె నిర్ణయం ముందే ఆమె నిర్ణయం చేసుకుంది ఇక్కడ మనం ఈ నిర్ణయంలో చూస్తామంట మర్యా చేసిన పని ఏంటి మార్త చేసిన పని మార్తనేమో ప్రభుకి ఏమేమో చేయాలి ఏమేమో చేయాలి అది కూడా మంచి పనే కానీ అది అవసరం లేదు అంటున్నాడు దేవుడు అది అవసరం లేదు చేయాల్సింది ఏంటి అంటే ఉత్తమమైనది ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినాలి ఆయన మాట వినకపోతే అంటే జెఫన్యా గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అసనంలో ఒక మాట ఉంది ఏంటది విధి నిర్ణయము రాకమునిపే విధి నిర్ణయము రాకమునిపే మిమ్ముని శిక్షించుటక ఎహోబా ఉగ్రత దినము రాకమున్పే కూడిరండి విధి నిర్ణయం రాకమునిపే మిమ్ముని శిక్షించుటక ఎహోబా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి ఉగ్రత దినం వస్తుంది ఉగ్రత దినం వస్తుంది ప్రతి చెప్తున్నాం ప్రతిరోజు మనం వింటున్నాం ఉగ్రత దినం వస్తుంది ఎందుకంటే అవిధేయత అవిధేయతకు దేవుడు భయంకరమైన శిక్ష విధించబోతున్నాడు మనం చూస్తాం కదా దాతాను అభిరాము ఆ కోరహు వీరు అవిధేయత చూపించిండ్రు యాజక ధర్మంలో వాళ్ళ అవిధేయతను చూపించిండ్రు ఆహోరాన్ని మోషన్ని ప్రశ్నించు దేవుడు మీకే దేవుడు మాకు దేవుడు మేము చేయలేమా మాకు మాకు కాదా అని చెప్పి దేవుడు ఒక తీర్పు ఇస్తాడు ఏంటి వాళ్ళని మీరు వేరు ఆ సంఘంని వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ ని వేరు చేసేసి మీరు బయటకు వచ్చేయండి ఏం జరిగింది భూమి మింగేసింది వాళ్ళని ఉగ్రత భూమి మొత్తం కుటుంబాలనే కాదు వాళ్ళని ఫాలోవర్స్ ని కూడా అందుకే అవిధేయులతో మనం సహవాసము చేయకూడదు అవిధేయతతోటి నష్టాలే తప్ప ఎప్పుడూ లాభం జరగదు కాబట్టి మనం ఏం చూస్తున్నాం అక్కడ వారు మొత్తం భూమి నెర విడిచి మింగేసింది వాళ్ళని లైవగా గా తినేసింది అనమాట భూమి పాతాళంలోకి పడిపోయిన అంతా ఆ కుటుంబాలతో సహా ఆ ఫాలోవర్స్ కూడా అందుకే అవిధేయత మనకు చాలా మైనస్ అనమాట దేవునికి ఇష్టం లేని కార్యం ఆయన ఉగ్రత దినమందు వీళ్ళందరినీ వేరు మేకలని గొర్రలని వేరు చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త మనము ఎందుకు చాలా సార్లు మనకు ఒక ఆలోచన ఉంటుంది నెగ్లిజెన్స్ ప్రసంగిలో మనకి ఈ మాట కనబడుతుంది ప్రసంగి ప్రసంగిలో మనకు ఏంట మాట అంటే ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఏంట వచ్చినము ఎనిమిది పదకొండులో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రా కలగపోవట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయొద్దు తప్పు చేస్తుంటే పాపం చేస్తుంటే వెంటనే వెంటనే శిక్ష కలిగితే మాత్రము భయపడతారు జనాలు ఉగ్రత అని ఉగ్రత దిగొస్తుందంటే జరగాల ఒక మనం చాలాసార్లు మనము న్యూస్ లో గమనిస్తూ ఉంటాం ఒక పిల్లని చంపేసిరో ఎత్తుకపోయినారు కిడ్నాపులు చేసిడు రేపు చేసిన వాళ్ళు చేస్తుంటే లోకమంత క్యాండిల్లెట్స్ పెట్టి వాడిని ఊరితీయండి వాడిని ఉరితి అని అంటే వెంట శిక్షకు జరిగిపోవాలి అమలు కావాలా చాలాసార్లు అదే అనిపిస్తుంది మనకు చాలా సార్లు వెంటనే తప్పు చేసిన వాడికి వెంబడి శిక్ష పడాలి దేవుడు ప్రేమమాయుడు దీర్ఘ శాంతం కలిగి వాడు మారాలని కోరే దేవుడు కాబట్టి ఆయన ఇంకా ఓర్పు వహిస్తుండు వాడు మారతాడని ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన అంత తొందరగా శిక్షిస్తలేడు కానీ ఒక ఒక రోజు శిక్షిస్తారు కదా ఉగ్రత దినము వస్తుందంటే ఇంకెవరు తప్పించుకోలేరు ఇంకా పోస్ట్పోన్మెంట్ అనేది ఉండదు అక్కడ కాబట్టి ఉగ్రత దుష్క్రియల నుంచి పదకొండవ వచనంలో మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు పాపాలు చేస్తారు హృదయ పూ మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు తప్పులు ఎందుకంటే తప్పు ఇప్పుడు మనం సివిర్ దాగమని చెప్తాం కదా తాగుదరా చచ్చిపోతావు లివర్ కాలిపోయి లంగ్స్ కాలిపోతాయి నువ్వు బాధపడతావు తర్వాత రక్తాలు కక్కుతావు ఉద్దురాని నోరు క్యాన్సర్ కొండుకుండా అవుతుందంటే వాడు వింటాడా ఎందుకు అంటే సివిర్ వెంటనే వాళ్ళని జరగట్లేదు దీర్ఘకాలంలో ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల తర్వాత వాడికి వాటి కాన్సిక్వెన్సెస్ కనబడతాయి అవును ఆ రోజు కదా అని అదే వెంబడి వెంబడి జరిగితే మారుతారు జనాలు కాబట్టి దేవుడు ఇక్కడ అంటుడు హృదయపూర్వకంగా మనుషులు పాపాలు చేస్తున్నారు ఎందుకంటే ఉగ్రత వాళ్ళకి శిక్ష వెంటనే అమలు కావటం లేదు అమలు కావటం లేదు కాబట్టే మనం ఏం గమనించాలా దేవుని ఉగ్రత వరకు మనం ఎదురు చూస్తామా దేవుడి యొక్క వాక్యం ఆయన వింటున్నప్పుడు వెంటనే మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని వెతకటం ప్రారంభించాలి ఆయన బలమును సంపూర్ణంగా వెతకటానికి నేర్చుకోవాలి అప్పుడే మనము ఈ కీర్తనల గ్రంథంలో పంతొమ్మిది కీర్తనలు తొంభై ఏడవ వచనం ఒక్కసారి చూద్దాము ఇంకా నేను ముగిస్తాను కీర్తనలు తొంభై అధ్యాయము తొంభై ఏడు పదకొండవ వచ్చనం తొంభై అక్కడ ఏముందంట నీతి కొరకు వెలుగు నీతి కొరకు వెలుగు యథార్థ హృదయంలో కొరకు ఆనందము విట్టబడి ఉన్నది మార్తకు దొరికింది ఏంటి మరియక దొరికింది ఏంటి మార్తకు దొరికింది ఇద్దరు నీతిమంతులే కాబట్టే ఒకరికి దొరికిన గిఫ్ట్ మరొకరికి దొరకలేదు మరియక దొరికింది మార్తకు దొరకలేదు చూడండి అక్కడ నీతిమంతుల కొరకు వెలుగు ఏసై వెలుగు కదా జీజస్ ఈజ్ లైట్ గాడ్ ఈజ్ లైట్ అంటాం ఆయనే వెలుగు ఆ వెలుగు దొరికినకి నీతి కొరకు వెలుగు యథార్థ హృదులకు ఆనందం సంతోషం దొరికింది కంప్లైంట్ చేస్తూ చిరాకు పడుతూ కోపం ప్రదర్శిస్తుంది మార్త సమాధానంతో సంతోషంగా ఆనందిస్తుంది మరియా ఎందుకంటే ఆమె నీతి ఆమె అక్కడ నిలబడుతుంది మనకు కనబడుతుంది యథార్థ హృదయంగా కనిపిస్తుంది అక్కడ యథార్థ హృదయంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాము సామెతలు గ్రంథము సామెతలు పదహారవ వచ్చినం లాస్ట్ వాక్యము నేను ముగిస్తాను సామెతలు పదహారు సామెతలు పదహారు ఇరవై ఐదవ వచనం పదహారు ఇరవై వచనం ఒకని మార్గము వాణి దృష్టికి యథార్థముగా కనబడును ఒకని మార్గము వాణి దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు మరణమునకు చేర్చను మరణమునకు చేరు ఒకరి మార్గం మనకు అనిపిస్తా ఉంటాం మాత చేసిన తప్పు ఏంటి పాపం సమర్థిస్తాం చాలా సార్లు నేను కూడా సమర్థిస్తా కానీ ఆమె చేసిన పని ఏంటంటే వాక్యని వినకపోవటం ప్రయారిటీ దేనికి ఇచ్చింది అనేది ఇక్కడ మనకు అవసరం అనమాట ప్రయారిటీ దేనికి ఇచ్చింది మాత జీవితం మరియు జీవితం మనం మనం కొన్ని గుణ పాఠాలు ఆయన సన్నిధికి ప్రాముఖ్యతనిద్దాం ఆయన సన్నిధిలో గోజాడదాం ఆయన వెతుకుదాం ఆయన బలమును వెతుకుదాం ఆయన సన్నిధిని మనము వెతుకుదాం ఎందుకంటే ఆసక్తితో యథార్థంగా విధేయతతో ఆయనను రుచి చూచి ఎరగాలి అనేది ఆయన వాంక్ష ఆయన కోరిక ఆసక్తితో ఎందుకంటే అప్పుడే ఆయన మహిమపరచబడతాడు అల్టిమేట్లీ ప్రతి విశ్వాసం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మహిమపరచటం ప్రతి ఒక్కరు ఆయన మహిమపరచాలి కాబట్టి ఇక్కడ మనము మాట మరి ప్రవార్తన ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశం ఉత్తమమైన దాన్ని అనుకోండి మనమందరం కూడా ఉత్తమమైన దానికోసమే ప్రయాస పడుతున్నాం మన ప్రయాసలో ఎన్ని ఆటంకాలు వస్తున్నా ముందుకు కొనసాగే కృపదేవుడు దయచేయాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు అందరికీ చిన్న ప్రార్థన ప్రభ పరిశుద్ధుడ వాక్యం తండ్రి నీ యొక్క వాక్యంలో వాక్య ధ్యానంలో నీ వాక్య వెలుగులో ప్రభ మేము నడుస్తున్నప్పుడు నిన్ను వెదుకుటకు నిన్ను మాత్రమే వెదుకుటకు ప్రభ నీ సన్నిధిలో గోజాడటకు నీ సన్నిధిని వెదుకుటకు నీ బలమును వెదుగుటకు మాకు నేర్పించిన ఆయన ప్రతి దినము మా పనులలో మేము ఎంత ప్రయాసంలో ఉన్నా కూడా ప్రభ మా మొదటి పాఠము నీ యొద్ధ నేర్చుకోవటమే ప్రభన నీ యొద్ధ మాత్రమే మేము విని నేర్చుకోవటానికి సహాయం చేయండి నీ వద్ద అంటే నీ వాక్యం ద్వారానే ప్రభ నీ యొక్క వేరే మాట లేవు నాయన ప్రభ మా అందరితో మీరు మాట్లాడుతున్న నీకు వందనాలు విన్న వాక్యం ఫలింప చేయండి ప్రతి ఒక్కరిలో ప్రభ నతండ్రి ఇది చేకూరించాల ప్రభ అతను ఇది మనం అనేకులకు పంచుకోవాలా అతను నీకు నిధిలో ఎంత ఆనందం ఉందో ద్వారా మేము నేర్చుకున్నాం ఆయన ఎంతో ఆనందం ప్రభ మితి లేని ఆనందం వెలుగును దయచేవాడవు నీకే వందనాలు ఈ రాత్రి కాల సమయం ప్రభ ఇచ్చిన సమయం కొరకు నీకే వందనాలు చేయిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభ మీరు ముట్టని దర్శించమని ఏసు శక్తి గిరి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి శ్రీ క్రిస్తు పదవి కృప సమాధానము నడుపుంటూ ఆదరణ మనందరికీ చెబుతున్న ప్రతి ఒక్కరికి అనారోగ్యాల ముందు వెళ్తున్న వారికి క్రమంలో ఇబ్బంది గతంలో సకల పరిశుద్ధులకు సదాకాలం చూడని నడిపించారు